సాధ్యం ప్రార్థం చేయడం సుంద్రం ప్రభా పరిశుద్ధుల గొప్ప దేవా సర్వశక్తిమంతుడ సర్వనతుడ మహోన్నతులకు దేవా మహిమ తండ్రి కృపడా నీకు అన్నాలితయ్య ఈ ప్రభా మా ప్రియ మా పరులో తండ్రి నీకే అర్పించుకున్నవైనా గొప్ప దేవ ఈ గడిచిన కాలం అంత ప్రభావ మమ్మల్ని ఎంతగానో ప్రేమించినైనా మమ్మల్ని కాచి కాపాడి కృపను మాకు అనుగ్రహించు నా తన ఈ ప్రభావ ఇంత కాలం వరకు మమ్మల్ని కాచి కాపాన దేవా నీకు అన్నాలితయ్యా నీకే సమస్త ఘనత మహిమ ప్రభావం మహా తేజస్సు మహా ఈశ్వరుడు మీకు కలువును కాక హాలనీయ నైనా యొక్క మధ్య కాలంలో ప్రభా మీ వాక్యాన్ని ధ్యానించకు నైనా మీరు మీకు నూతనమైన అభిషేకాన్ని మాకు అందరికీ అనుగ్రహించండి ప్రభావ వాక్యంలోని సత్యం మీరు మా ఆత్మీయ యొక్క నిప్పని ప్రభావ మాతో ప్రభా ఓ దేవాతి దేవ నా యుగ సమాప్తి చివరి అంచుల మీ ఉంటుందిగా ప్రభావ ప్రభు భయంకరమైన క్రమల కాలంలో ఉంటున్నాం ప్రభా అయినా మీరు ఏ రీతిగా సిద్ధ ఏ రీతిగా జీవించాలో మాకు ధ్యానం అనుగురించి నా దేవా ప్రభావ తండ్రి గొప్ప మీ వాక్యం సత్యాన్ని గ్రహించాలి ఎంతో మంది ప్రభావ నశించిపోతున్నారు ఏం తెలియదు ఏది మార్గం ఏది సత్యం తెలియని స్థితిలో ప్రభావ ఎంతో మంది ఆయన ఇష్ట ప్రభావ అసలేని మార్గం మార్గంలో పోతూ వాళ్ళు ప్రభా నరకానికి వెళ్తున్నారు ప్రభావ కనికరించదృష్టంతో జీపించండి వాళ్ళకి మీకు మార్గమైన సత్యమైన వాక్యం గో ప్రభా మేము బోధించాలా ప్రభావ వాళ్ళు అడుగు ప్రతి ఒక్కటి ప్రభావం ప్రేమతో సాత్వికంతో సమాధానం చుట్టూ ఎల్లో కూడా సిద్ధంగా ఉండాలా ప్రభావ నా దేవన ప్రభావ అలాంటి కాలకు మీరు సిద్ధపడుతున్న ప్రభ మేమేరిక ఆయన వాళ్ళ గురించి వాళ్ళిద్దరు మీ గురించి మేము సాక్ష్యం ఇవ్వాలా ప్రభావాదేవ ఇదే సత్యమైన మార్గం అనేది ధైర్యంగా మేము సాక్ష్యం ఇవ్వాలా అనేక ప్రభావ ఆ క్షణం ప్రభావం అంత రక్షణలోకి రావాలేదు ప్రభావ ఆయన అదిగా మేము సహాయపడండి మీ ఆత్మ నడికి ఇంకో ఐత్యం అంత ఆదిష్టమైన నా దేవ ప్రతి దశలో మేము జాగ్రత్తగా జీవించాలని కాలం ప్రభావ మా కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోవాలా ప్రభావ చివరి వరకు ప్రభావ అంతవరకు ప్రభావ ఆయన ఇష్టప్రం సాక్ష్యం ఇవ్వాలా ప్రతి జయించి ముందుకు పోవాలా ప్రభావ అలాంటి సేవా జీవితంలో నడిపించండి వాక్య మేము ధ్యానించబోతున్నానుగా ప్రభావ ఓ దేవ ఇష్ట ప్రభా మీకు నూతనమైన అభిషేకం కనుగించి కత్యాన్ని గ్రహించాలా మా జీతాలు మేము మార్చుకోవాల ప్రభావ మీ వాక్యానుసారంగా మీరు అలాంటి సేవా జీతంలో మమ్మల్ని అందరూ నడిపించి నడిపించండి ప్రతి ఆటంకాలను కొట్టివేసి మీరే నడిపించి మీ నామాన్ని మేమే తెచ్చుకోమని మా హృదయాల్లో మేము మాతో మాట్లాడమని ఈ శ్రీ క్రీస్తు పరిశుద్ధ నామం ప్రాధాన్యం తండ్రి వంటి వారు ఒక్కరును లేరు మీరే అతి సృష్టి దుర్తగణములు నిత్యము పోలిసే మీరే పరిశుద్ధుడా మీ వంటి లేరు సగనములు నిత్యము కొలిచి నీవే పరిస్థితు నిన్న నేడు మారని ఆరాధనా సుతీయ రాధనాధనా సుతీయ రాధనాధనాధనా అబ్రహాము ఇసాకును బలి ఇచ్చిన ఆ రాధనా రాళ్ళతో చంపబడిన స్టెషను వల ఆరాధనా అబ్రహాము ఇసాకును బలి ఇచ్చిన ఆరాధన రాళ్ళతో చంపబడిన శశుని ఆరాధన ఆరాధనా తృతి వారు ఒక్కరున నీ దూతగణములు నిత్యము పోలిచే నీవే పరిశుద్ధుడా నీ వంటి వారు ఒకరుణ లేరు నీవే పరిశుద్ధుడా దూతగనములు నిత్యము కొలిచే నీవే అతి శ్రేష్ఠురా నిన్న నిరు మారని ఆరాధనా కృతి ఆరాధనా రాధనా దాని ఏలు సింహపు బోనులో చేసిన ఆరాధనా వీధులలో నాట్యమాడినా దావీదు ఆరాధన దాని సింహపు బోనులో చేసిన ఆరాధన వీధులలో నాట్యమాడినా దావీదు ఆరాధన ఆరాధనా తృతి ఆరాధనాధనాధనా పదివేల అతి సుందరుడాచే ఆరాధనా ఇహ పరము ఆకాశ నీడా ీకు సాట వరు పదివేల లో అతి సుందరుడా నీకే ఆరాధనా ఇహ పరము లో నా సాటే వరు నిన్న నిడు మారాధనా స్థతి ఆరాధనాధనా తృతీయరాధనాధనా తృతీయ ఆరాధనా అంక్ యూ రవీ అ ప్రార్థన చేస్తుండే చిన్నగా ప్రార్థన చేసి దేవుని వాక్యాన్ని ధ్యానిస్తాం పరిశుద్ధు తండ్రి మీకు వర్ణాలైనా కృపా మా దేవ మీకే స్తోత్రాలైనా మధ్యాహ్న కాలం మిమ్మల్ని స్థితించలాగా మా ఇచ్చిన మీకు వర్ణాలు వాక్యాన్ని ధ్యానిస్తుండగా మీ యొక్క పరుషుత్మక వింపుత ఇచ్చేయండి ఆత్మని గ్రహించి దాని జీవించే పిల్లలుగా తయారు చేయమని ఏ శుకృష్ణ ప్రార్థిస్తాం తరు ఆమె పోయిన వారం మనము ప్రకటన గ్రంథం నాలుగవ అధ్యాయాన్ని ఆరంభించుకున్నాం నాలుగవ అధ్యాయం అంటే ఏడు సంఘాలు ఎట్లా చెడిపోయినాయి అన్న అంశము ముగించినాక జరిగేడు అన్నట్టు అంటే చివరికి ఎట్లా ఉంటుంది పరిస్థితి అంటే సంఘాలన్నీ చెడిపోయినాక ఏ రీతి ఉంటుందన్న విషయాన్ని అక్కడ ప్రకటన గ్రంథం నాలుగవ అధ్యాయం మొదటి వర్షాలు ఏం చూసుకోవటంటే భక్తుడు పరలోకంలో ద్వారము తెరవబడి ఉండటం చూస్తున్నాడు అక్కడ ఈ సంగతులు జరిగిన తర్వాత ఏ సంగతులు అంటే ఏడు సంఘాలకు సంబంధించిన సంగతులు జరిగినాక చూడగా అదిగో పర్లోకం అందు ఒక తలుపు తెరవబడేను కాబట్టి పరలోకము అన్నప్పుడు మనం బాగా తెలుసుకుందాం దేవుని స్థలం లేక రక్షణ అనుభవం కలిగిన వారికి సంబంధించిన విషయం ఇది పరలోకం రక్షణ పొందిన వారికి సంబంధించిన స్థలం అది దేవుడు దేవదూతలు రక్షణ పొందిన వాళ్ళందరూ దేవదూత స్వరూపులు కాబట్టి అక్కడ తలుపు తెరవబడేను అయితే ఆ తలుపు తెరిసినంత కాలమే మనము సిద్ధంగా ఉండగలం ఒకసారి తలుపు మోయబడ్డాకారుల ఎవడు పూలేడు అన్నట్టు అది మనం చూస్తాం తర్వాత కూడా చివరి అధ్యాయంకి అయితే నేను మొదట వినిన స్వరము అంటే మొదటి అధ్యాయంలో చూస్తాం మనం ఆయన స్వరం ఎట్లా ఉందంటే బూరధ్వని వలే నాతో మాట్లాడుగా వింటిని ఆ మాట్లాడిన ఇక్కడికి ఎకిరాము ఈ ఇక్కడికి ఎకిరామ్ అన్నది అన్నాడు కానీ సంఘాన్ని అనలేదు కాబట్టి రాప్చర్ కల్ట్ పోదక్కుల అబద్దికులని ఈ వాక్యంతో మనం రుజుపరుస్తున్నాం ఇక్కడికి ఎక్కి రమ్మన్న అనేది యోహాను భక్తిని ఆయన గుడ్డివాడు ఆయన ఆత్మ పైకి ఆకాశంలో పోయి చూస్తుందన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది ఇక మీద జరగవలసిన వాటిని నీకు కనపరిచేదను వెంటనే నేను ఆత్మోషన్ అదిగో పర్లోక ఒక సింహాసనం పేయబడి ఉండేను సింహాసనం నందు ఒకడు రాసన కాబట్టి దీనికి సంబంధించిన విషయాలు నేను పోయిన ఆయన మొదటి నుంచి ఉన్నవాడన్న విషయాన్ని తర్వాత ఆయన ఏ రీతి ఉన్నాడు అనేది కూడా జ్ఞాపకం చేయబడుతుంది దీని తర్వాత ఏం జరగబోతుంది ఇక మీదట ఏం జరగబోతున్నాయి నేను చూపించబోతున్నాడు అయితే దీని తర్వాత ఏం జరుగుతుందంటే ద్వితీయోపదేశ కాండంలో మనం చాలా కాలం కిందట ఒక వాక్యాన్ని చూసినాము దాన్ని మరోసారి నేను చూపిస్తా ద్వితీయోపదేశ కాండము నాలుగవ అధ్యాయంలో ఆ వాక్యాన్ని మనం ధ్యానిస్తాం ఒకసారి చూడండి ద్వితీయోపదేశ కాండము ఆ నాలుగవ అధ్యాయము ముప్పై వచ్చినం ఈ సంగతులన్నీ నీకు సంభవించిన తర్వాత కాబట్టి ప్రకటన గ్రంథం నాలుగో అధ్యాయాలు కూడా అదే మనం చూస్తున్నాం ఇవన్నీ జరిగిన తర్వాత ఇక్కడ చూస్తున్నాం చూడండి నాలుగవ ఈ సంగతులు జరిగిన తర్వాత స్టార్ట్ అవుతుంది నాలుగవ అధ్యాయం కూడా అక్కడ మనం చూసినాం దీత్యోపదేశ కాండము నాలుగవ అధ్యాయం ఇది కూడా చూడండి ఆశ్చర్యం ఇవి ద్వితీయ ఉపదేశ కాండము మన ప్రభుకి చాలా ఇష్టమైన పుస్తకం అని ఎన్నిసార్లు నేను చెప్తా ఉంటాను ఎందుకంటే ద్వి అంటే రెండు పాత నిబంధన కృత నిబంధన రెండింటికి మధ్యవర్తిన కాబట్టి రెండింటిని కనెక్ట్ చేసిన వాడు పాత నిబంధన అర్థం చేసుకోవాలంటే కృత నిబంధన అవసరం కృత నిబంధన అర్థం చేసుకోవాలంటే పాత నిబంధన అవసరం అది విధానం అన్నట్టు రెండు చాలా ఇంపార్ ముఖ్యమైన అయితే ఈ సంగతులు జరిగిన తర్వాత మనం ద్వితీయోపదేశ కాండంలో కూడా చూస్తున్నాం ముప్పై వచనంలో నాలుగవ అధ్యాయము ముప్పై వచనంలో ఈ ఉత్తరప్రదేశ కావడము నాలుగవ అధ్యాయము ముప్పై వచనంలో ఆ విషయాన్ని మనం చూస్తున్నాం చూడండి మరోసారి ముప్పై వచనంలో ఈ సంగతులన్నయ్య నీకు సంభవించిన తర్వాత అంటున్నాడు అంటే ఇప్పుడు చూడండి ఏంది అనేది నాలుగవ అధ్యాయం నుంచి నీకు బాధ కలుగున్నప్పుడు అంత్య దినలో నీవు ఇది దీనికి సంబంధించిన కనెక్షన్ అన్నట్టు అంత్య దినలో నీకు బాధ కలుగున్నప్పుడు అంత్య దినలో నీవు నీ దేవుడిని యహోవైపు తిరిగి ఆయన మాట వినిన ఎడల ఇది అంత్య దినంలో చెప్తున్న మాట అన్నట్టే మనం ఉంటున్న కాలం ఇది ఖచ్చితంగా వైపు తిరిగి ఆయన మాట వినిన ఎడల నీదేనా ఎహోవ కనికరం దేవుడు కనుక నిన్ను చెయ్యి నిన్ను చెయ్యి విడివాడు ఆయన ఎంతో కనికరం దేవుడు అది ఊహిస్తే నాకు ఎంత ఒళ్ళంతట్లా షీక్ అయిపోతుంది ఆయన కనికరాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఒళ్ళు షీక్ అయితుంది నిన్ను నాశనం చేయడు అంటే నిన్ను నాశనం కూడా చేయగలడు నేను నాశనం చేయడు తాను నీ పితరులతో ప్రమాణం చేసిన నిబంధనను మర్చిపోడు కాబట్టి క్రొత్త నిబంధనకు సంబంధించిన విషయం ఇది యాక్చువల్గా అయితే ఎప్పుడు ఏ విష ఎప్పుడు జరుగుతుంది ఇది అంత్య దినంలో అంటున్నాడు ముప్పై వచనం కాబట్టి చెప్పండి ద్వితీయోపదేశ మన కాలానికి ఎంత తేడా ఉంది ఎంత విడది మూడు వేల దగ్గర దగ్గర కాబట్టి అంత్య దినలో జరగబో వాటిని గురించి మాట్లాడుతుండే ఇక్కడ మనకు తెలుసు అంత్య దినం అంటే చివరి దినం నేనే దేవుడు మనుషులందరినీ ఆయన సన్నిధికి తీసుకెళ్తారు అనేది కాబట్టి నాలుగవ అధ్యాయం అనేది దానికి సంబంధించిన విషయం అందుకే యోహాన్ సువార్త పదహారవ అధ్యాయము పదమూడవ వర్షంలో కూడా ఈ విషయాన్ని సారీ పదహారవ అధ్యాయము ముప్పై మూడు ఈ విషయానికి జ్ఞాపకం చేస్తాడు ఆయన నేను ఇవన్నీ నీకు ముందుగానే చెప్పిన అంటున్నాడు చూడండి పదహారవ అధ్యాయం యోహాన్సు వార్త పదహారవ అధ్యాయము ముప్పై మూడో వచ్చినంలో నా ఎందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను లోకంలో మీకు శ్రమ కలుగును అయినాను ధైర్యం తెచ్చుకున్నది నేను లోకంలో జయించి ఉన్నానన్ను చూడండి ఇదే మళ్ళా జ్ఞాపకం చేస్తాడు దీోపదేశండంలో కూడా అదే జ్ఞాపకం చేస్తాడు శ్రమలు స్టార్ట్ అయినాయని అంత్య దిన శ్రమలు ఉంటాయనేసి ప్రకటన గ్రంథం కూడా అదే చెప్తుంది మన ప్రభు మరోసారి జ్ఞాపకం చేస్తుంది నాయందు మీకు సమాధానం కలుగున్నట్లు ఈ మాటలు మీతో చెప్తున్నాను ఏంటంటే ఈ లోకంలో ఉండదు మీకు సమాధానం కానీ నాయందు ఉంటుంది మీకు సమాధానం అని చెప్తున్నాడు లోకంలో ఏముంటుంది శ్రమ ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది ఆయనను ధైర్యం తెచ్చుకున్నాడు ధైర్యంగా ఉండండి అంటున్నాడు నేను ఈ లోకాన్ని జయించిన శ్రమలన్నిటి జయించిన మరణ మగునంతగా వాటి నేను జయం కాబట్టి మీరు కూడా జయము ఖచ్చితంగా పొందగలరు అన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తాడు పదహారవ అధ్యయము ముప్పై దానికే సూచన అన్నట్టు అయితే ఇ సల్ఫలు మనం గమనించినట్లయితే ఆ అబ్రహాము కాలం మొదలుకొని అబ్రహాము తర్వాత ఇస్సాకు యాకోబులు పుట్టినాక యాకోబు సంతానము ఎంతో కాలం సంతోషంగా ఉన్నారు ఇస్రామ్ దేశంలో కానీ జరిగింది వాళ్ళందరూ ఐగుప్తు పోవాల్సి వచ్చింది ఆయుగుప్తు వచ్చింది దాని తర్వాత బహు భయంకరమైన శ్రమను అనుభవించి బయటికి రావాల్సి వచ్చింది వచ్చినాక దా కొంత కాలానికి అషూరులకి బానిసలాగా పోవాల్సి వచ్చింది అశూరు దేశంలో బహు భయంకరమైన శ్రమను అనుభవించరు దాని తర్వాత వాళ్ళు తిరిగి రావడం దాని తిరిగి బబులోనికి శ్రమ బానిసలుగా పోవడం దాని బబులో నుంచి తిరిగి రావడం ఇట్లనే చెరిపోయింది వాళ్ళ లైఫ్ అంతా పాత నిబంధన కాలపు మనుషులు ఇన్ని సార్లు అంటే నాలుగు సార్లు శ్రమలకుండా పోయి వాళ్ళు వచ్చినారు అట్లా ఎంతో మంది చనిపోయారు కూడా శ్రమలలోనే కానీ ఇక్కడ మనం చూస్తున్నాము ప్రకటన కలిగిన నాలుగో దయంలో ఆ ద్వారము తెరిచినంత వరకు మనము సిద్ధపడినప్పుడైతే ఖచ్చితంగా ఇవన్నీ సహించి శ్రమలన్నిటి సహించినాక ఆ ద్వారంలో అడుగు పెట్టగలం లేదు నేను కాంప్రమైజ్ అయిపోతా అంటే మటుకు ఫినిష్ అందుకే ఎన్నిసార్లు చెప్తూ ఇరుకు మార్గంలో ప్రవేశించడకు ప్రయాస ప్రవేశ ప్రయాసపడు అంటే ఏం చెప్పంటే శ్రమలన్నీ మనం రుచి చూడాలి ఆనంది ఆనందంతో వాటిని ఎదుర్కోవాలని పావులు జ్ఞాపకం చేసినట్లు వాటిని మనం రుచి చూడాలి ఈ లోకంలో తప్పదు అంత సుఖాన్ని ఆశ్రయిస్తే ఏషావు జీవిత విధానం అన్నట్టు కానీ నువ్వు జీవితము కోరుకోవాలా ఎందుకంటే యాకబు జీవితము బహు భయంకరమైన శ్రమకి సాదృశ్యం కదా చూడండి ఒకసారి ఇర్మియా గ్రంథము ముప్పై అధ్యాయంలో చూస్తాం ఈ విషయం మనం ఇర్మియా గ్రంథము ఇది ఒక ప్రవచనం యాక్చువల్ గా ఇది నేను ఎప్పుడన్నా ఒప్పుకుంటే ఏదో ఏదో ఒక రోజు మనం దీన్ని బహు దీర్ఘంగా ధ్యానిస్తూ ఉంటాము ఇర్మయా గ్రంథము ముప్పై అధ్యాయం ఏడవ వచనంలో అయ్యో ఎంత భయంకరమైన దినం అది అటు మరి ఒకటి రాదు అది యాకోబు సంతతి ఆపద తెచ్చు దినము అయినను వారు దానిలో పడకుండా రక్షింపబడుదురు కాబట్టి నువ్వు ఏ షావు లాగా ఉంటే పొట్కపోతావు నువ్వు యాకోబు లాగా ఉంటే కాపాడబడతావు అని చెప్తుంది వాక్యం ఆ దినం ఎట్లుంటుందంటే భయంకరమైన దినం అటు దినము మరి ఒకటి రాదు మనకి చాలా సంవత్సర క్రితం టూ చూపిస్తుంది దేవుడు ఈ దినాలు ఎంత భయంకరంగా ఉంటాయనేది టూ నుంచి చూసిన మాటలు ఇవి లో మరీ విశేషంగా దాన్ని దేవుడు జ్ఞాపకం చేసేడు ఇవన్నీ నెరవేరుతాయని నెరవేరుతున్నాయి మనకి కాబట్టి ఖచ్చితంగా దేవుడు మనతో మాట్లాడతున్నాడు నేను ఎప్పుడు కూడా అనుమానించను ఈ ప్రవచనాలు ఎందుకంటే మనకి ఆ బహుమానం ఇచ్చిండు దేవుడు ఆ వరం ఇచ్చిండు ఇవి అనుగ్రహించబడలేదు మీకు అనుగ్రహించబడ్డాయి అనేసి వాళ్ళ గురించి మనం హేళన చేస్తలేము కించపరుస్తలేము మనల్ని ఎంతగానో ప్రేమించి మనకి చూపిస్తున్నాడు ఎందుకంటే సామెతల గ్రంథాలు నేను చాలా ఒక వాక్యం చూపించిన రహస్యములు ఆయన ఆధీనంలో ఉన్నాయి అది ఆయనకి ఘనత బైబిల్లోని వాక్యాలని రహస్యంగా పెట్టడం దేవునికి ఘనత అంట అయితే ఈ లోకంలో రాజుల్లాగా ఉన్న మనము వాటిని వెతికి తెలుసుకోవడము మనకి ఘనత అంట అంటే దేవుడు తన ఘనతని మనకి ఇవ్వాలనుకుంటున్నాడు రహస్యంలో ఆయన ఘనత అయితే ఆ రహస్యాలను తెలుసుకుంటే నీకు ఘనత అంట అందుకే మనం కేబీపీఎం గ్రూప్లో అందరినీ హెచ్చరిస్తూ ఉంటాం ఇవెన్నో సత్యాలు ఎన్నో మరుగు చేయబడ్డాయి నీ బాధ్యత ఉపవాస ప్రార్థనల ద్వారా వీటిని వెతుక్కోవాలా బయటికి తెచ్చుకోవాలా అప్పుడే నీకు విడుదల కలుగుతుంది అప్పుడే నీకు స్వచ్ఛత కలుగుతుంది అప్పుడే నీ జీవితంలో ఐశ్వర్యం వస్తుంది అప్పుడే నీ ఉద్దేశంలో నువ్వు ఘన వ్యక్తిగత జీవితంలో విజయం పొందగలవు లేకపోతే ఇప్పుడు యాకోబు అనుభవించిన శ్రమ నువ్వు అనుభవిస్తావు ఇప్పుడుంది అక్కడ వాక్యం యాకోబు సంతతి వారికి ఆపద తెచ్చే దినం కాబట్టి రక్షణ పొందిన వారందరూ యాకోబు సంతతి వారు వారికి ఆపద వస్తుందంటే ఆ దినం ఆ దినానికి మనం సిద్ధమవుతున్నాం నాలుగవ అధ్యయం ప్రకటన గ్రంథం ఎన్నోసార్లు నేను అవన్నీ చూపించిన కూడా మీకు ఎట్లా ఉంటాయి ఆ శ్రమాలు ఎంత భయంకరంగా ఉంటాయని బూరల తీర్పు అంతా దానికి సంబంధించింది దగ్గర దగ్గర సమాచారం నారా ధ్యానించిన దాని గురించి మనం చాలా డీటెయిల్డ్ చాలా డీటెయిల్డ్ గా ధ్యానించినాం వాటిని మనం అది చాలా భయంకరమైన దినము అట్టిది మరీ ఒకటి రాదు ఇది లాస్ట్ అన్నట్టు అట్టిది మరీ ఒకటి రాదు అది యాకబు సంతతి వారికి ఆపద తెచ్చి దినము అయినను వారు దానిలో పడకుండా రక్షింపబడతారు ఎటా రక్షింపబడతారు చెప్పండి ఆటోమేటిక్ కాదు కదా ఆయననే అంటే అక్కడ ఏమంటాడంటే ఆయననే రక్షించేవాడు ఆయననే కాపాడేవాడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు తర్వాత ఇప్పుడు మనము రెండవ వచనంలోని వాక్యానికి దీరిగి వెళ్ళిపో చూడాల్సి గ్రంథము నాలుగవ అధ్యాయము రెండవ వచనానికి వెళ్ళిపోదాం పోయిన వరం వాటిని బహుదీరంగా ధ్యానించినాం ఈరోజు రెండవ వచనం చేస్తాం వెంటనే తర్వాత సింహాసనము ఎదుట ఒక ఆన్సర్ అని ఏ స్లోకి విషయం ఇది దాని పోయిన వరని చూపిస్తాను నేను ఈ రెండవ అస్రమంలో కూడా ఏముందనేది వెంటనే నేను ఆత్మశ్ర ఎదిగో పర్లోక మందు ఒక సింహాసనం వేయబడి ఉన్నాను సింహాసనం ఒక ఆశ్రమ ఉన్నాను ఆసిన వాడు దృష్టికి సూర్యకాంత పద్మ రాగములను పోలిన వాడు అంటే మన మాంసంతో ఉన్న మనుషులం ఉంటాము వాళ్ళ లోకంలో పరలోకంలో పరలోకాలంటే రకరకాల రోగాలు చూపించశములు మహాకాశములు అని అక్కడ మనుషులు అక్కడ జీవనాశులు వింతగా ఉంటారు అన్నట్టు నీవు ఎప్పుడు దర్శనంలో అవి చూడాలంటే నువ్వు చాలా దీర్ఘకాలము ఉపాస ప్రార్థనలు చేసి కనుక్కోవాల్సి వస్తుంది అవి నువ్వు చూస్తే ఆశ్చర్యపోతుంది నీ పక్క నుంచి ఆ జీవి నువ్వు గజ గజ అసలు షేక్ అయిపోతావు అవి వెరీ పవర్ఫుల్ సృష్టం అన్నట్టు అవి వేరే లోకం అది కేవలం ఇది ఒకటే లోకం అనుకుంటున్నావు కానీ వేరే లోకం కూడా సృష్టించిన దేవుడు పౌలు కూడా దాన్ని జ్ఞాపకం చేస్తాడు మనకి ఆ దేవుని కుమారులు వాళ్ళు అక్కడ ఉన్నారు మనం దేవుని కుమారులమే రక్షింపబడ్డ వాళ్ళం అక్కడ కూడా ఉన్నారు దేవుని కుమారులు వాళ్ళి లోకంలోకి వచ్చినప్పుడు నువ్వు వాళ్ళని చూడలేవు అన్నట్టు దేవుడు వాళ్ళని పంపాడు కేవలం ఒక పని కొరికే పంపిస్తున్నట్టు వాటిని కానీ పడిపోయిన వాళ్ళు ఉన్నారు కదా ఇంకా భూమి మీద అందులో బహు కఠిన అందరినీ ఆయన చీకటి అగాధంలో చీకటి తన స్థలంలో వాళ్ళని బంధించి పెట్టి ఎందుకంటే వాళ్ళ మనుషులని మోసపరిచిడు కాబట్టి వాళ్ళు అయితే మన ప్రభు ఎట్లా కనిపిస్తుంది అనేది మూడవ ఉంది సూర్యకాంతము అంటే అంత గ్లాస్ ఉంటుంది అన్నట్టు వాళ్ళ బాడీ వాళ్ళ బాడీస్ ఇట్లా అద్దం లాగా ఉన్నాయి అన్నట్టు దాని తర్వాత రకరకాల డైమండ్స్ జ్యువెల్స్ తో లాగా అంటే వాళ్ళ శరీరాలు ఆ మన కథం వల్లే ప్రకాశిస్తున్నాయి బాడీస్ లకి వెళ్ళి వెలుగొస్తుంది అంటే మన ప్రభు అట్లా ఉండడం చూపిస్తుంది ఈ లోకంలో శరీరం ధరించి వచ్చే మానవం లాగాని ఆ లోకంలో ఎట్లుందో చూడండి దాని తర్వాత ఆ ధనుసు రెయిన్బో వర్ష ఆవరించి ఉండేను నాలుగవ వర్షంలో సింహాసనం చెట్టు ఇరవై నాలుగు సింహంలుండే ఇరవై నాలుగు సింహాసనంలుండేను ఈ సింహాసనం నందు ఇరవై పెద్దలు తెల్లని వస్త్రం ధరించుకొని తమ తలల మీద సువర్ణగిరి డబ్బులు పెట్టుకొని ఉన్న వారై కాబట్టి వీళ్ళందరూ ఎవరన్నప్పుడు నేను చూపించకపోయిన వారం ఇరవై నాలుగు ఎవరంటే ప్రవక్తలు మరియు అపస్తలలు వీళ్ళంతా పాత నిబంధన కాలపు ప్రవక్తలు ఉపమాన రీతిగా ప్రవక్తలకు వాళ్ళు సాదృశ్యము దాని తర్వాత కృత నిబంధన అపోస్తల కంటే సంవత్సరాల నుంచి దేవుని బిడ్డలు సువార్తికులు సేవ పనిచేసిన వాళ్ళందరికీ వీళ్ళు సాదృశ్యం వీళ్ళు రిప్రజెంటేషన్ అంటూ వీళ్ళ చెప్పాలంటే కాబట్టి వీళ్ళకి సంబంధించిన విషయాలు మనం ధ్యానించడం కూడా వరం వీళ్ళ మీద సువర్ణ కిరీటంలోనే అంటే దేవుడు విమోచింపబడ్డ వారికి సువర్ణ కిరీటాలు ఇస్తున్నాడు కాబట్టి అవి రాజులకు సంబంధించినవి మహారాజు వీళ్ళు సామంత రాజుల్లాగా ఈ లోకాన్ని పరిపాలించవ వీళ్ళే తీర్మానిస్తారు ఈ లోకంలో ఏం జరగాలన్నా ఏ దేశంలో ఏ ప్రైమ్ మినిస్టర్ కావాలా ఏ ప్రెసిడెంట్ కావాలా ఏ మతస్థుడు కావాలా వీళ్ళే తీర్మానిస్తారు వీళ్ళు డిసైడ్ చేస్తారు వీళ్ళకి పవర్ మీరే డిసైడ్ చేయాల ఈ లోకంలో ఎవరు ఏం జరగాలనేది కాబట్టి ఎవరిని పంపించాలా కూడా వాళ్ళే డిసైడ్ చేస్తారు అది దేవుడు వాళ్ళకి ఇచ్చిన అవకాశం అది యోగ గ్రంథాలు చూసి మీకు ఒకసారి ఆహాబు సమయంలో కూడా చూపించాను మీకు అది ఆహాబు ఎవడు యుద్ధాన్ని చనిపెట్టేట్లు ఎవడు ప్రేరిపిస్తారంటే ఈ వీళ్ళు ఉన్నారు అక్కడ అందరు మీటింగ్ లో కాబట్టి ఐదవ వర్షంలో చూడండి ఇప్పుడు ఆ సింహాసనములో నుండి మెరుపులను ధ్వనులను ఉరుములను బయలుదేరుచున్నవి ఇవి నేను చూపించిన హోరేపు పార్వతం మీద మోసే ఆ దేవుని సన్నిధి పోతున్నప్పుడు అక్కడ ఇట్లనే ఉండే ఉరుములు కాబట్టి అవే ఉరుములని ఇప్పుడు మనకు సూచిస్తుంది అంటే దేవుని స్వరం ఆ రీతి ఉంటుంది ఆయన మాట్లాడితే బాడీ పర్మిట్ చేయదు నీ బాడీ నిలబడలేదు మరియు ఆ సింహాసనము ఎదుట ఏడు దీపములు ప్రజ్వలించుచున్నవి ఇవి సంఘాలకు సాదృశ్యం అనేది మొదట అధ్యయన చూపించిన ఈ ఏడు దీపములు ప్రజ్వలించుచున్నవి ఏడు దీపములు ఏడు సంఘాలకు సాదృశ్యం ఆయన ఎదుట నిలిచి ఆ ప్రతి సంఘం నుంచి విడుదల పొందిన వాళ్ళు బయటికి వచ్చిన వాళ్ళు వీళ్ళంతా కాబట్టి వీళ్ళు ప్రజ్వలించుతున్నారు అవి దేవుని ఏడు ఆత్మలు అంటే ప్రతి ఒక్క క్రైస్తవ సంఘము ఆయన ఆత్మకు సాదృశ్యం ఇక్కడ జ్ఞాపకం చేస్తుంది ఇప్పుడు నేను ఆరో మరియు ఆ సింహాసనం ఏదైనా స్ఫటిగమును పోలిన గాజు సముద్రము ఉన్నట్టుండేను అంటే అక్కడ ఉన్న ఆ సముద్రం ఎట్లుందంటే ఇట్లా గాజులాగా ఉంది అది ఆ సింహాసనంకు మధ్యను సింహాసనం చుట్టును ముందు వెనుక కనులతో నిండిన నాలుగు జీవులు ఉండేను కాబట్టి చూడండి అక్కడ ఉన్న జీవరాశులు వేరే కానీ ఈ లోకంలో పుట్టిన వానికి వాటిని చూస్తే ఎట్లా వాటిని విశదీకరించాలా యోహానుభక్తునికి కండువైన కండు పోయినప్పుడు ఆయన ఆత్మలో వాటిని చూసి విశదీకరిస్తున్నాడు ఏ హెచ్కేల్ కి కూడా ఈవేం నాలుగు జీవులు కనిపిస్తే నేను వచ్చేవారం మీకు చూపిస్తే చూపించలేను అంత డీటెయిల్డ్ గా ఎందుకంటే అది చాలా పెద్ద స్టడీ ఒక్కొక్క జీవరాశి దేనికి సంబంధించిందనేది ఇవన్నీ స్థలాలు ఇవన్నీ దేవుని స్థలాలు దేవుని ఆత్మలు అని కూడా మనం అర్థం చేసుకోగలం దేవుడు ఏర్పరచుకున్న ఆరాధన స్థలం ఏసు కాబట్టి ఈ ప్రతి జీవి ఏసు ప్రభుకి ఉంటాయి మొదటి జీవి సింహం ఆయన కొందమసి సింహం కదా రెండవ జీవి దూడ వంటిది అది నేను వచ్చేవారు మీకు ఇవన్నీ చూపిస్తా ఆయన ఒక సాధువు జంతువులాగా ఈ లోకంలో ఉన్నట్లు మనం చూస్తా ఉంటాము మూడవ జీవి మనిషిని ముఖము వంటిది కాబట్టి ఆయన మనుష్య శరం ధరించినట్లు చూస్తున్నాం నాలుగవ జీవి ఎగురుచున్న పక్షిరాజు వంటిది ఇప్పుడు రాజులాగా ఉన్నాడు పక్షిరాజులాగా ఉన్నత స్థితిలో ఉన్నాడు ఇవన్నీ ఏసులోకి సాదృశ్యం అన్నట్టు కాబట్టి ఈ నాలుగు జీవులు మొత్తం ఈ లోకాన్ని చూస్తున్నాయంటే సమస్త సృష్టి మీద అధికారం పొందుకున్నాయి అన్నట్టు అవి ఏస్లోకి సాదృశ్యమై నేను వచ్చారని చూపిస్తా దీర్ఘంగా అయితే ఏహెచ్కేఎల్ కి కూడా ఇవే నాలుగు జీవులు కనిపిస్తా ఉంటాయి అయితే ఇస్వల్ పజలు ఏమంటారంటే క్రైస్తవులు ఏహెచ్కేఎల్ గ్రంథంలోకి వెళ్ళి కాపీ కొట్టిండ్రని చెప్తారు దొంగలించరని చెప్తారు వాళ్ళు చెప్పిన దానికి దీనికి తేడా అయింది నేను చూపిస్తా ఎందుకు వాళ్ళ అబద్దిక్కులని వాళ్ళు ఎందుకు మన మీద నేరాలు మోపుతున్నారో నేను మీకు చూపిస్తాను ఎందుకంటే ఇస్వాల్ రక్షణ అనుభవం లేనివారు వాళ్ళు ఏసులోని ధృవీకరించారు ప్రవక్తలను రాళ్లతో కొట్టి చంపారు అపోస్తులలో చాలా మందిని చంపారు స్టెఫెన్ ని చంపినారు ఎంతో మంది తెలియక వాళ్ళు దేవుని సేవ చేస్తా అనుకున్నారు కానీ దేవుని బిడ్డలను చంపండ్రు వాళ్ళు అంటే వాళ్ళలో ఉన్నాడు అపవాది వారి తండ్రి అపవాది అనేసి ఏసులో చెప్పిండు కాబట్టి మన ప్రభు ఏ రీతి కూడా అక్కడ మనం చూస్తున్నాం ఆ ఐదవ వచనంలో ఆయన ఆయన శరీరం ఎట్లా ఉంది స్ఫటికంతో అది మనం ఇందాక చూసినాం మనం ఆయన శరీరము ఎట్లా ఉందంటే పద్ దృష్టికి సూర్యకాంత సూర్యకాంత పద్మ రాగములను పోలినవాడు మరకతం వల్లే ప్రకాశిస్తున్నాడు అంటే ఆయన ఆయన బాడీ అంతా విలువ గల రాళ్లతో ఉంది ఆయన శరీరం కాబట్టి అక్కడ జీవరాశులంతా అట్లనే వింత వింతగా ఉంటారు ఉదాహరణకి ఇప్పుడు ఈ ఈ నాలుగు జీవులు ఐదు ఆరో వర్షాన్ని నేను చూపిస్తున్న నాలుగు జీవులు ఎట్లుంటాయనేది వచ్చే వరం నేను బహు దీర్ఘంగా చూపిస్తాను ఆ సింహాసనమునకు మధ్యను సింహాసనం చుట్టూను ముందు వెనక కనులతో నిండిన నాలుగు జీవులు ఉన్నాయంటే ముందు వెనక మొత్తం చుట్టూ నాలుగు జీవులు ఉన్నాయంటే ఊహించుకోండి మధ్యన ఈయన సింహాసనం ఉంది ఒకటి ఇటు ఒకటి అటు ఒకటి ముందు ఒకటి వెనకల అట్లా జీవులు అసేట్లన్నీ ఒక క్రాస్ లాగా ఉన్నాయి అన్నట్టు ఊహించుకుంటే మీరు దాని తర్వాత అది ఆయన కళ్లతారు చూస్తున్నట్టు సింహము దూడ ఆ తర్వాత మనుషుని ముఖము దాని తర్వాత పక్షిరాజ్ ఈ నాలుగు నేను ఈరోజు క్లూ ఇస్తున్నా వాక్యాన్ని ఆపేస్తే ఇక్కడికి ఎందుకంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ కూడా కన్ఫ్యూజన్ దారి ఈ నాలుగు జీవులు ఏ సుప్రోగ సాదృశంగా ఉన్నాయని కదా అదే రీతిగా ఒక్కొక్క జీవి ఒక్కొక్క సువార్తకి సాదృశంగా ఉంటుంది ఉదాహరణకి మత్తై సువార్త మార్కు సువార్త లూక సువార్త యోహాను సువార్త అయితే అక్కడ మత్త సువార్తలో మన ప్రభుని ఒక జీవిగా చూపిస్తా ఉంటారు అదే రీతిగా మార్కు సువార్తలో ఒక జీవిగా చూపిస్తారు లూకా సువార్తలో ఇంకొక జీవిలాగా చూపిస్తారు నాలుగో సువార్త యోహాన్ సువార్తలో మరి జీవిలాగా చూపిస్తాడు అవి నేను సీక్రెట్స్ వచ్చేవారమే చూపిస్తా మీకు నేను ఎందుకంటే అంతగా ఇన్ఫర్మేషన్ ఈ బైబిల్లో ఉంది ఇవి ఈ టైం తప్ప ఇంకా మళ్ళా మనకి ఎప్పటికీ దొరకదు అయితే ఎనిమిదవ వర్షంలో ఆ నాలుగు జీవులలో ప్రతి జీవికి ఆరేసి రెక్కలు ఉండను బాగా అర్థం చేసుకోండి రెండే రెక్కలు ఉండాలిగా సాధనంగా ఏదైనా కనగా ఆ సృష్టిలో ఆ జీవి ఆకాశంలో పరలోకంలో ఆ జీవులకు ఆరు రెక్కలు ఉన్నాయి ఆరేసి రెక్కలు ఉన్నాయి అవి చుట్టూను రెక్కల లోపట్ను కనులతో నిండి ఉన్నవి చాలా ఆశ్చర్యం ఈ చిహ్నాలు అయితే అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములను భూత వర్తమాన భవిష్యత్ అంటే ప్రతి కాలాన్ని అవి చూస్తున్నాయి తర్వాత అందులో ఆ కాలలో ఉండు సర్వాధికారి దేవుడకు ప్రభువు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని మానక రాత్రిం బగళ్ళు చెప్పుచుంటు ఈ జీవనాశులు ఎట్లున్నాయనేది ఇక్కడ జ్ఞాపం చేసిండు వాటి పని ఏందని చెప్తున్నాడు దాని తర్వాత ఆ సింహాసన మందు ఆశ్రయం ఉండి యుగయంలో జీవించున్న మహిమయు ఘనతయు కృతజ్ఞత స్థులు కలుగునుగాక అని ఆ జీవులు కీర్తిచుండగా ఆ ఇరవది నలుగురు పెద్దలు సీమాశ్రమ దాశనం నిండిన వాని ఎదుట సాగిలపడి యుగంలో జీవించుచున్న వానికి నమస్కారములు చేయొచ్చు ప్రవ్వ మా నీవు సమస్తంను సృష్టించుతీవి నీ చిత్తమును బట్టి అవి ఉండను దానిని బట్టియే సృష్టింపబడను కనుక నీవే మహా ఘనత ప్రభావంలు పొంద అర్హుడ చూడండి మనం ప్రార్థన చేసే మనం ప్రతిసారి ఈ పదాలే తీసుకుంటాం సమస్త ఘనత మహిమా ప్రభావంలు అంటే ఆ పరలోకంలో ఉన్న ఇరవై పెద్దలు ఎట్లా ప్రార్థన చేస్తున్నారో మనం కూడా ఈ లోకం లట్టనే ప్రార్థన చేస్తున్నాం ఇది ఈ రోజు కాదు కొన్ని సంవత్సరాల నుంచి మనం ప్రార్థన చేస్తున్నాం అంటే ఇప్పుడు చెప్పండి మీరు ఎక్కడ కూర్చున్నారు ఆయనతో పాటు ఎఫ్ఎస్ రాష్ట్రపతి కలవారు ఎన్నిసార్లు చూపించిన ఆరో వద్యాలు మీ రెండు ఆరు కదా ఆయనతో పాటు మనం అక్కడ కూర్చున్నాం మహిమ ఘనత ప్రభావం యుగ యుగములకు ఆయనకే చెల్లెలు గాక అని ప్రార్థిస్తున్నాం నీ ప్రార్థనలో ఉండాల ఈ పదాలు ఉంటేనే గాని నీకు ఆ ఆత్మ లేదన్నట్టు నువ్వు మన ప్రభుని ఆ రీతిగా మహిమ పరచలేకపోతే మటుకు నువ్వు ఇది వాక్యాన్ని ఉతగా ధ్యానించి వెళ్ళిపోతున్నావు ఇది కేవలం ఎవడ నేర్పితే వచ్చింది కాదు ఇది ఖచ్చితంగా దేవుని యొక్క ఆత్మీయ నడిపింపే ఆయన మనల్ని ఏ రీతిగా ఆయన మనల్ని కప్పిండు వీళ్ళంతా తెల్లని వస్త్రాలు ధరించుకున్నారనం ఇందాక చూసినాం మనము ఆ రెండవ అధ్యాయంలో రెండవ వచనంలో సారీ అదే రీతిగా ఈ తెలుపు తెలుపు దేనికి సంబంధించింది అన్నప్పుడు కీర్తన గ్రంథము నూట ఆరవ అధ్యాయంలో మనం చేస్తాం తెలుపుకి సంబంధించి నూట ఆరవ అధ్యాయము కీర్తన గ్రంథము నూట ఆరవ అధ్యాయము మొదటి వచనం అనుకుంటారు నూట అధ్యాయము నూట నాలుగు సారీ మొదటి వచనం నా ప్రాణమా సన్నిధించము నా దేవా నీవు యోహోవాను సన్నిధించమో యహోవా నా దేవా నీకు అధిక ఘనత వహించిన వాడవు నీవు మహాత్యమును ప్రభావం ధరించి ధరించి ఉన్నావు ఆయన ధరించుకున్న రీతిగా ఉంది వస్త్రము వల్లే వెలుగును నీవు కప్పుకొని ఉన్నావు తెరను పరిచినట్లు ఆకాశాలు విశాలము నీవు పరిచి ఉన్నావు జలములతో ఆయన తన గదుల దూల దూలములను వేసి ఉన్నాడు ఆశ్చర్యం కదా ఆయన ఎట్లేసింది సృష్టి జలములతో ఆయన తన గదుల దూలములను వేసి ఉన్నాడు మేఘములను తనకు వాహనంగా చేసుకొని గాలి రెక్కల మీద గమనము చేయించున్నాడు ఇవి తెలుసు ఇవి ఎన్నిసార్లు మనం ధ్యానించినాం ఆయన మేఘముల మీద వస్తాడంటే అది ఏ రీతిగా అర్థం చేసుకుంటామంటే అది ఉపమానంగా చెప్పబడింది దేవుని మహిమకు సాదృశ్యం ఆయన మహిమలో మహిమనే ఆయనకి వాహనం లాగుందన్న విషయాన్ని మనం చూసినాం చాలా గతంలో కూడా కాబట్టి ఆయన ఏ రీతి ఉండో ఆ సింహాసనం మీద అనేది ఈ వాక్యం చెప్తుంది నూట నాలుగో అధ్యాయం మీరు తర్వాత ఓపికతో చదవండి బహు ఆశ్చర్యకరంగా అది చెప్పబడింది కాబట్టి ఆ స్ఫటికము వల్ల ఉన్న ఆ సముద్రం ఆయన ఎదుట సింహాసనం ఎదుట సముద్రము స్ఫటికంతో ఉంది అది గ్లాస్ ఆఫ్ క్రిస్టల్ అన్నది కదా క్రిస్టల్ గ్లాస్ అది మొత్తము ఆ సముద్రము ఒక గ్లాస్ లాగా కనిపిస్తుంది దాని మీద నుంచి ఎవరు ఆయన సన్నిధికి చేరాలంటే ఏసుపది రావాలంటే మనం దాని మీదకి నడుచుకుంటూ పోవాలా కానీ ఎవరు నడవగలాడు దాని మీద మీకు తెలిసి ఆ వేడి ఉంటుంది అది మెడ కరుగుతున్నప్పుడు లావాలాగా ఉంటుంది ఆ నీళ్ళు దాని మీద ఎవరు ఈ లోకంలో మనం చూస్తాము పేతురు అన్ని మన ప్రభు వస్తుంటే ప్రభు నేను కూడా వస్తాను ప్రభు అంటే రా అన్నాడు కానీ ఏం జరిగిందో మీకు తెలుసు నడవలేకపోయిండు పేతురు ఎందుకు నడవలేకపోయాడు చెప్పండి మత వార్తలు మనం చూస్తాం ఇరవై నాలుగవ అధ్యాయం ముప్పై మూడు వర్షంలో ఆయన ఆయన ముందుగానే హెచ్చరించండు దానికి సంబంధించిన విషయం పేతురుతో కానీ పేతురు నేను ఎవరు విడిచిపెట్టను నిన్ను విడిచిపెట్టున్నాడు కానీ చివరికి ఆయన విడిచిపెట్టినట్టు మనం చూస్తాం అదే మనము మత్ సువ పద్నాలుగో అధ్యానంలో చూస్తాం ఆ యొక్క ఘట్టం ఆ పడవ దిగి ప్రభుత్వంతో నడిపి నడుస్తూ ఉంటాడు దగ్గర రాగానే మునిగిపోతుంటాడు ఎందుకు చుట్టూ కాబట్టి ప్రభుత్క్కు చూసుకుంటా నడవగలిగితేనే కానీ మనం ఆయన సరిది పోలేం అక్కడ నేర్చుకుంటాం మనం ఈ లోకం తట్టు చూసినాం ఎంత శ్రమలు ఉన్నా కానీ ఎందుకంటే నాలుగో అధ్యయం శ్రమలకు సంబంధించింది ఆరంభానికి ఎన్ని శ్రమలు వచ్చినా ఎంత కష్టం వచ్చినా నువ్వు ఆయనతోనే చూసుకుంటా పోతే కానీ స్పటికమని ఆయక యొక్క సముద్రం మీద నడుచుకుంటు పోలేవు పేరుతో నడవగలిగిండు కానీ చివరికి మునిగిపోగలి మునిగిపోవలసి వచ్చింది కానీ దేవుడే తిరిగి చేయబట్టి లేవనిచ్చింది యాకోబు శ్రమ కాలంలో మనం ఉంటున్నాం ఇప్పుడు నడుస్తుంది యాకబు శ్రమ ప్రపంచం అంతటా శ్రమలు స్టార్ట్ అయిపోయినాయి బహుగా భయంకరంగా హత సాక్షులు అయ్యే సిద్ధమవుతున్నాం అటువంటి టైంలో చెప్తుంటూ తప్పక నేను రక్షిస్తా యాకబు శ్రమ కాలంలో తన కుటుంబీపులందరినీ నేను రక్షించినట్లు నేను మిమ్మల్ని రక్షిస్తా అన్నాడు కాబట్టి ఈ దీనికి సంబంధించిన విషయాలు వచ్చేవారని నేను చూపిస్తా ముఖ్యంగా నాలుగు జీవులకు సంబంధించినవి ఆ సింహము తర్వాత దూడ దాని తర్వాత మనిషి దాని తర్వాత ఆ పక్షిరాజు ఇవి దేనికి సంబంధించిన నేను వచ్చేవారని చూపిస్తాను అదే రీతిగా సువార్తలు ప్రతి జీవి ఒక సువార్తకు సాదృశ్యం కాబట్టి దానికి సంబంధించిన కనెక్షన్స్ కూడా నేను చూపిస్తాను అటువంటి కృపను పరువు మనకు అనుగరించాలని ప్రార్థిస్తాం పరశుధుల వండ్రి మీకు వదనాలనైనా మహోనతురగు దేవ మీకే స్తోత్రాలనైనా ప్రభా మీ యొక్క తన్మల్లి దర్శనము బహు గం అమోఘమైంది తండ్రి బహు గంభీరమైంది ప్రభా సమస్త మహిమా ప్రభావాలు మహా తేజస్సు మహా ఐశ్వర్యము యుగ యుగములకు మీకే కలుగును గాక హలలీయా అవును ఆ యొక్క ఇరణాలు పెద్దలు రీతిగా మిమ్మల్ని స్థుతిస్తున్నారో మేము కూడా అదే రీతిగా స్థుతిస్తున్నాం ప్రభా అది మీరు మాకు నేర్పించారు ఈ లోకంలో నేర్పలేదు ఈ లోకంలో ఎవరు నేర్పలేదు మాకు ప్రభావ కాబట్టి మీ యొక్క ఆత్మ మాలో ఉంది మమ్మల్ని నడిపిస్తుందని మేము సంపూర్ణంగా విశ్వసిస్తున్నాం మేము దీని పట్ల మేము ఏది కూడా అతిశయించాం ప్రభ ఆ ప్రభా తలు వయసుల్లో తప్ప మేము దేనిలో అతిశయించాం నైనా కాబట్టి నైనా మీకు అంగీకారంగా మీకు యోగ్యంగా మేము జీవించే బిడ్డలుగా తయారు చేసి మీ నులి వచ్చిన బయటికి తీసుకుంటామని మతపరమైన క్రైస్తవ నులి వచ్చిన వెళ్ళిపోయింది ప్రభావ లక్ష మందినే మీరు కాపాడుకుంటున్నారు గొప్ప ఓ ప్రభావ యాగగు శ్రమలో రోజు కానీ మీరు మమ్మల్ని అందరించి తప్పించినారు ప్రభ మీ చెంగున ముడి వేసుకున్నారు ప్రభు దాన్ని బట్టి మీకు వదనాలనైనా ప్రతి చోట మీకు మన శాశ్వలు పెట్టుకొని మీరు ఆక్రమని క్రీస్తు పరిషద ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రార్థన చేస్తాం ఒక్కొక్కరిని స్తోత్రం ప్రభావ పరిస్థితుడ గొప్ప దేవ సర్వశక్తి మంత్రి సర్వోన్నతిగా మహోన్నతిగ దేవ మైమత్త తండ్రి మీకు ఎక్కువ ఇక మధ్యాహ్న స్థానంలో ప్రభావ మీరు వాకింగ్ మీరు మాత్రం మాట్లాడిన ప్రభావిక అన్నా సగ్నగంధం నాలుగో దేవుల్లో ప్రభావ నా తను ఎన్నో విషయాలు ప్రభా మీరు మాతో మాట్లాడిన ప్రభావ ఓ దేవా ఆ పర్లోక రాజ్యంలో విచారకమైన మనుషులు ఉన్నారు అని చెప్పి ప్రభావ మీరు మాతో అది ఆ రాజ్యం ఎంతో అమోఘంగా ఉంది ప్రభావ నీకు వన్నాలు ఇస్తే ప్రభా నీకెళ్ళి స్తోతాల తీసుకుంటాం నా దేవా నా ప్రభా పర్లోక రాజ్యంలో ప్రభా ఆకస్ఫటికమైన సముద్రం మీద నడవాలంటే ప్రభావ మీరు చూస్తున్న నడవాలా ప్రభావ ఎన్నో ఆత్మీయమైన విధానాలు ప్రభావితలు మీరు చూపించిన ప్రభుత్వ మీరు జాగ్రత్తగా దీర్ఘంగా మీరు ధ్యానించాలా ఇటు ప్రభా ప్రభావ ఇతని దీర్ఘకాలం ప్రభు మేము పయనించాలని చూడే ప్రభావ ఎంతో అమోఘము కొన్ని ప్రభావ ఎంతో ధన్యత మాకు కలిగి కలుగుతుంది కానీ ప్రభా కానీ నిజ జీవితంలో ప్రభా మేము ఆత్మ ఆత్మలో కొనిపోబడి ప్రభావ ఆ రీతిగా ఆ దర్శనాలు ఆ పరలోకి రాజ్యం చేస్తే ఇంకా ఎంతో గొప్పగా ఉంటుంది ప్రభావ ఎంతో ధన్యత ప్రభావం మాకునైనా ఆ ధన్యత మాకు కలిగించమంత ఆదేశమైనా మా ఆత్మీ నేతలు గుడ్డివాడైన ప్రభావ తన యోహాన్ని గుడ్డివాడిగా నడు ప్రభావ అయినా కానీ ప్రభావ అతని చూడగలిగిన ప్రభావ కానీ ప్రభావ మీ కల్లుని కూడా చూడలేకపోతుంది అది ఆత్మకు సంబంధించిన విషయం ప్రభావ కాబట్టి మా ఆత్మీ నేతలు ఇప్పటిని మా అంతరంగా గుర్తుని బలపరచండి నా తన మా చెవులను స్వష్టపరచాలి మీకు స్వరం వినాలా యోహన్ భక్తు చూడగలిగినాడు ఆ దర్శనం ప్రభావ యోహన్ భక్తు చూసినట్టు మేము కూడా చూడాలా ప్రభావ మాకు అలాంటి ఆట కలిగించమంటూ ఆదిష్టం లేదు దాన్ని తగినట్టు మీరు జీవించాలా ప్రతి దశలో మీకు అంగీకారంగా మేము జీవించాలా హృదయం కలిగి మేము జీవించాలా ప్రభావ పశుత కలిగి మేము జీవించాలా దానికి మీరు మీకు పశుత ఎవరు మేము చూడలే ప్రభావ నా దేవ నా ప్రభావ మీకు పరిస్థితి మీకు కలిగి ఉండాలా ప్రతి క్షణం ప్రభా మీ మీదే ఆనుకూలని జీవించాలా ప్రభావ యోహన్ భక్తులు ప్రభావ మీ రమ్మని ఆనుకునే ప్రభావ మీ పక్కనే ఉన్నాడు ప్రభావ ప్రతి క్షణం మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నాను అయినా వ్యవహాన్ భక్తుడు ఎంతగానో మీ పక్కనే ఉన్న విషయాలు ప్రభావ తెలుస్తున్నారు ఆ తెలువ చివరి టైంలో ప్రభావ చివరి టైంలో కూడా ప్రభావ మీద ఉన్నప్పుడు కూడా ప్రభావ యోహన్ భక్తులు అక్కడ ఉన్నాడు ప్రభావ ఒక్కొక్కరు మిగతా శిష్యులంతా వెళ్ళిపోయినారు ప్రభావ కానీ వ్యవహాన్ భక్తులు అక్కడే చూడగలనాడు ప్రభావ గొప్ప దేవ నా తండ్రి నీకు వందాలి అందుకే ఒక దళిత పొందుకున్నట్టు ప్రకటనగా నేను రాసింది ప్రభ ఆయన ఇష్ట ప్రభావ ప్రతి ఇచ్చే దేవుడైనా సయా నీకు వందాలి ఓ దేవత నాలుగు జీవులు సింహాసనం ప్రభావ మీరు ఆ లోకంలో ఎట్లా ఉన్నారో ప్రభావ మేము చూస్తున్నాం నా తండ్రి నీకు వందాలి సయ్యా ప్రభా నా తల్లి ఈ వాక్యాలు ఇంకా మీరు అర్థం చేసుకుని విషయాలు మీరు గ్రహించేలాగా మాకు వివేచనం అనుగ్రహించమంత ఆధితమైన గొప్పదేవి విషయాలు మేము నేర్చుకోవాల ప్రభా అయినా బహుశ్రమల కాలంలో ఉంటుందిగా ప్రభావ అనేకులు ప్రభావ ఈ వాక్యం ప్రకటించారో ప్రభా ఆయన ఇస్తు ప్రభావండి గొప్ప జనం అంతా క్రమంలో పాలవుతుంది సర్ప గుంపుల నుంచి మమ్మల్ని బయట తీసుకుంటున్న లక్షణార్థమైన గుంపులు మమ్మల్ని పెట్టుకున్న నీకు వర్ణాలు ప్రభావం సంపూర్ణంగా విస్తదిస్తున్నాం ప్రభావ దానికి తగినట్లు మీరు నా దేవ నా ప్రభా ప్రతి క్షణం ప్రభావం ఆత్మలు మీరు జీవించాలా ప్రతి చూడాల ప్రభావ అలాంటి ఆత్మీయమైన ప్రపంచంలో అడుగు పెట్టాలా మేము ముందుకు తాగిపోవాలా మీరే మాకు తాగింద్రవ గొప్ప దేవా ఇస్తయ్యా ఇక గొప్ప ధన్యట్లో మీరు మాకు అనుభవించిన ప్రభావ నీకు వన్ నాకు సమయం మాకు అతని ప్రభుత్వ ధన్యత ఈ లోకంలో ఎంతో మందికి లేదు మీరు మాకు ఇచ్చినా నీకు అన్నాను ప్రభా కాబట్టి ప్రభ ఫస్ట్ ఒక బిడ యొక్క ధన్యత పొందుకోవాలి ప్రభావ ఈ వాక్యం ప్రభా ఒక సత్యం ప్రతి ఒక్కరి కోసం ప్రభావ మీరు ఆశపెట్టింది ప్రభావ కానీ ఒక ఎంతో మంది ప్రభావిత పోగొట్టుకున్నారు ప్రభావ కనికరించి తిరిగి ప్రభా మీ తనరికి వచ్చేలాగన మీ వాక్యం మీరు బలపడలాగన సంపూర్ణ సత్యం గ్రహించి అనేక వంటి ప్రకటించి మీ చెంత నడిపించేవారు లాగా మీ తయారీవంత ఆదృష్టమైన మీకు నూతనమైన అభిషేకాన్ని మాకు ప్రతి దశలో ప్రభావ ఇన్ని మహిమ పరచాల ప్రభా ఆయన ఏస ఎందుకంటే స్థులకు పాత్రుడు స్తోత్రముడు ప్రభావ సృష్టికి మూల కల్పిన దేవుడు వేస్త ప్రభావ నీకే మహిమ ఘనత ప్రభావం నీకే కలుగు రాదు ప్రభుత్వ అత్యున్నత సింహాసనం రాసిన గొప్ప దేవుడు వేసయానికి అన్నారు అంత గొప్ప దేవుడు ప్రభా మా హృదయంలో ఉండి మాతో మాట్లాడుతున్నాం దేవ ఏసయానికే స్థులు స్తోత్రమైన సమస్త ఘనత మహిమ నీకే ప్రభావ థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ లాడ్ గొప్ప దేవ ఈ వాక్యాన్ని ప్రతి క్షణమే జాగ్రత్తగా ధ్యానించాల ప్రభావ మీరేమో సహాయపడండి ఇంకా ప్రభావ ఎంతో మంది ప్రభాన తా అండి ప్రభాన తండ్రి ఇక సత్యని గ్రహించలేరు ప్రభు అందరూ తెలుసు సాయపడండి సాయనపడి త్వరగా మీరు నడిపించను ప్రభా నా దేవన తండ్రి నీకు అన్నాను ప్రభావ అంత దినంలో మీరు అక్కడ దినాలను వింటున్నాం ప్రభావ నా తనేసిన చూసి ముందుకు సాగిపోవాలా అంతవరకు ప్రభావం సహించాలా అంతవరకు నా క్రియలు చేసి చేయి చేయించే వాడికి నేను పరదేస్తున్న జీవ వృక్ష ఫలాన్ని ఇస్తాను నా నా తనే ప్రభా మీ క్రియలు ప్రభావ అంతవరకు మీరు చేయాలా ప్రభావ ఎన్ని క్రమలు వచ్చినా గానీ ప్రభావ మేము మీ కొరకు జీవించాలా జయించాలా ముందుకు సాగిపోయారు ఎందుకంటే మీరు జయించిన నాకు తెలివిలో మీ విడలమైన మేము కూడా ప్రభావత జయించాలా ఆ శక్తిని మాకు అనుగ్రహించి నడిపించండి గొప్పది ఇంకా అనేక మంది విషయాలు మాకు బయలుపరచండి మేము జాగ్రత్తగా రాసుకోవాలా ప్రభావిత వినాలా విధంగా ధ్యానించాలా మెమరీ వేసుకోవాలా ప్రభావ వాచించే ప్రభావం ఇంకా అనేక మంది విషయాలు మేము తెలుసుకోవాలా అది రహస్యంగా ప్రభావం దాచిన తర్వాత మేము తెచ్చుకోవాలా బయటికి అయినా జపినట్టు పనిచేలాగా ప్రభాత తీసుకొని రావాలా అనేకలు ఇంటర్ఫీట్ చేయాలా ప్రభావ ఇలాంటి సేవ గీతలు మిమ్మల్ని అందరినీ నటించడం ఆదిష్టమైన వారి ఇక్కడ అందరినీ ప్రభావం స్వతపరచమంత ఆదిష్టమైన గొప్ప దీవానికి ప్రభావ మీరు రాత్రి తొలి సిద్ధపడాలి అనేకులు మీరు సిద్ధపరచాలి సమయం చాలా తక్కువ ఉంది ప్రభావ ఇంకా చాలా తక్కువ ఉంది ప్రభావ మీరు త్వరగా రానున్నారు ప్రభావ ఈ సహి మాకు ఇచ్చిన పని మేము సంపూర్ణ మేము ముగించుకోవాలి మా కాలం ముగించక ముందు ప్రభావ ఎన్నో పనులు మీరు మాకు ఇచ్చినారీ లోకంలో సంపూర్ణంగా మేము నెరవేర్చాలి మీ మహమాదమే మేము జీవించాలా ఆయన ఈ సయానికి ప్రతి స్థలాల్లో ప్రభావ నేను మహమపరచాలా ప్రభావ ఆయన మీ నీతిని సత్యని బహిరంగ మీరు ప్రకటించాల ప్రేమతో మనుషులకు ప్రోభ అలాంటి సేవా దీంతో అలాంటి ఆత్మను మాకు అనుగ్రహించినంత సాధిస్తుంది ఆయన గొప్ప దైవానికి వన్నాళ్ళు వైరస్ పరిస్థితి స్వచ్ఛ పచ్చని చూపించి స్వస్థ పచ్చని ప్రోభాలు కాపనం ప్రతి ఇబ్బంది మీరు ప్రతి ఆకర్తించుకోండి వ్యాక్సిన్ మీరు కాపాడే ప్రభావ ఆయన భయంకరమైన పరిస్థితులు ఉంటుంది మీరే మాకు సహాయకులు నడిపించడానికి వన్ అల్ ఎంత కరువు కాలంలో కూడా ప్రభావం మమ్మల్ని పోషించినారు మిమ్మల్ని కాపాడిన ప్రభావ నీకు వన్నాలు ఇస్తాయా మీ కృప మీ ఆత్మ మాతో పాటు ఉంది మా మధ్యలో ఉందని ఇప్పుడు మేము సంపూర్ణంగా మేము నమ్ముతున్నాం ప్రభావ నేను ఈసాయా నీకు వందల ముందు ప్రభావ మీ కొడుకు రోషం కలిగి జీవించే బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయండి ప్రభావ నా దేవన ప్రభావ ప్రతి ఒక్కరు మీరు రాబోయే జనాలు ఏం జరగబోతుంది మీరు చూడాల ప్రభావ దాన్ని మీరు చుల్లైపోతున్నాం వాళ్ళు బలహీతలోనే కొట్టి ప్రభావ మీకు బలాన్ని మాకు నడిపించమని ప్రాదిష్టమైన గొప్ప దేవనకా నీకు వాళ్ళు గొప్ప ఉద్యమం వాళ్ళు కలిగించమని ఓ ప్రభాతంగా మీకు వర్ణాలిపోయా యోహోన్ భక్తుడు ప్రభావ యోహోన్ సువార్లు చూస్తూ అతను మలుచు మన ప్రకాశిస్తున్న జ్వాల వల్ల ఉన్నదని వాక్యం చెప్తుంది ప్రభావ మీకు వాళ్ళు ఎప్పుడు కూడా ప్రభావారిపోకున్న ప్రభావం ఎప్పుడు కూడా ప్రభావ మీకు ప్రవర్తి కలిగి జీవించాలా నాకని అక్కడ బలిపిట మీద అక్క వాయిస్ ప్రవత అగ్ని ఎప్పుడు మండుతూనే ఉంటుంది ప్రభావ అది ఎప్పుడు ఆరిపోతుంది ప్రభావ కాబట్టి మీకు అగ్ని వాళ్ళు మండుతూనే ఉండాలి ప్రభావ ఆయన ఎక్కువ ప్రభావ కానీ మేము ఏ రీతిగా కూడా ప్రభావం మేము వెనకం చేయకుండా ముందుకు పోయి బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయండి ధైర్యంగా విశ్వాసం కొందరు ముందుకోవాలని తయారు అయినా ఒక ఇంకా అనేక మంది విషయాలు మీరు నేర్చుకోవాల ప్రభావం మీ పారలో జరుగుతుంది యువరాత్రులు మీరు తప్ప మీ ఆత్మ తప్పనైనా ఎవరు కూడా మాకు చికిత్సలేదు ప్రభావ పచ్చిదాత్మ ద్వారా ప్రభావం బయలుపరిస్తున్నారు ఆయన దాన్ని మీకు వనాలి ప్రాభ కాబట్టి మీరు అభిషేకం మీరు సంపూర్ణంగా ఇంకా ఆత్మలు ఇంకా నింపబడాలా ప్రభావ తారాళంగా నింపబడాలా మా గిన్నె నుండి కొన్ని పారాలా ప్రభావ ప్రత్యం గత ప్రవహించాలి ప్రభావ అనేక చోట్ల అలాంటి సేవా జీవితం ఇత్యాల వీట్లో ఉన్న ప్రతి బ్రదర్స్ ఎవరి ఆరోగ్యంలో పాల్గొన్నారు ప్రతి బ్రెదర్స్ వాళ్ళ కుటుంబాలను మీరు దీవించండి ఆశీర్వదించండి నూతన అభిషేకం నూతన జ్ఞానం చేత నింపి ప్రతి చోట మీ కొన్ని పెట్టుకొని కుటుంబాల పిల్లలు మీరు కాపాడండి దృష్టి నుంచి మీరు తప్పించండి మీ కాపులను గ్రహించండి వ్యాక్సిన్ నుంచి కాపాడండి వరీత్తించి మీరు మమ్మల్ని అందరినీ కాపాడమని మీ కృపల భద్రపరుచుకున్నైనా దాని దినాల్లో బహు విశేషమైన సేవ మీ అందరికీ అది మనం నడిపించిన అనేక స్థలాలు అనేక ప్రాంతాల్లో మీ భూములు మీరు దుమ్మాలించుకువా విత్తనాలు వేయాల ప్రభావ బహు ఫలిత తీసుకుని మీ సంగీత మీరు రావాల ప్రభావా అలాంటి ఆత్మ జీవితంలో అనేది దేవ నడిపించి మీరు ఆకులు మనం అందరు సిద్ధపరచుకోమని త్వరలో నాయన ఏసుక్రీస్తు పరిషత్ నామైన ప్రార్థించుతున్నాం చదువు ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ కలంజాం స్థుత్రం పరిశుభ్రం అయ్యా మధ్య కాల సమయంలో మేము స్థుతించడానికి ఆరాధించడానికి సమయాన్ని బట్టి నీకు వంద ముఖ్యంగా మేము కూడుకున్న విధానం బట్టి నీకు పొందడం జరుగుతుంది ఏంటైనా గొప్పదేవి కూడా నడుగుతుంది ఏసేందండి అయా మేము తెలుసుకుంటున్నాం మేము అయ్యా ప్రతి ఒక్కరికి తెలుసు కనకరంలో దాని జరుగుతుంది అయా వాటిలో ఉన్న ప్రతి ఒక్కరు మేమైన రహస్యాన్ని తెలియపరచడం జరుగుతుంది గొప్పది కూడా ఏసేనికి చరిస్తామని జరుగుతుంది లేదా దానికి గాను మేము తగ్గించుకునే జీవితాన్ని మాకు దయచేతుంది ఏ తగ్గింపు లేకుండా ఏ వాక్యం సారాన్ని పొందలేమని గొప్ప దేశ పొందిన చరిస్తాను ఏ మేము తగ్గించుకునే మాకు దయచేయండి జరుగుతుంది ఏ నిమ్మలమైన మనసులో మాకు దయచేసి జరుగుతుంది గొప్పదేవిడ ఏ శాయాన్ని పొందినారు ఏ వాకిం ద్వారా మీరు మాత్రం మాట్లాడిన విధానం బట్టి నీకు పొందిన ఆచరించడం ఏ ముఖ్యంగా సభ్యుల్లోనో ప్రతిని దీవించి ఆచరించి రాని విడి మిమ్మల్ని దీవించమని ఏసిన పరిస్థిర ఒక్కదే వాళ్ళ ఇస్తే మీకు వందనాల ప్రభావ ఇష్ట నమ్మబట్టి వాక్యం చేసే మాతో మాట్లాడిస్తావా దేవ మీకు ఎంతో లేక ఆ వాక్యాన్ని మాకు హృదయంలో నేను పెట్టి పరింపు దాయిచ్చేందుకు ఎంతో వేలు కాదు వందనాలు ప్రభావ దేవం మీ యొక్క వాక్యాన్ని వినిపో దాని ప్రకారంగా నడిచే జ్ఞానాన్ని మాకు దయచేందు అలాంటి పరిశురాత్మ శక్తి చేత ప్రభు మిమ్మల్ని నడిపించండి ఇస్తు ప్రభావ దేవ ఉంది ప్రభావ మీకు ఎంతో లెక్క లేని వందనాలతో అనేకలను మేము సిద్ధ పాఠశాల మేము కూడా హలో మన ప్రభు అయిన ఏకీకృత కృపా సమాధానం నడిపిస్తూ మనకు అందరికీ కళాకాలం తోడిగినే దాకా అందరికీ